పరిశుద్ధులకు దేవా ఏస మీకు వదనాలైనా అబ్రాహాం ఇస్సాకు యాకోబ్ల గొప్ప దేవ మీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి ప్రవ్వా ఈ యొక్క స్టడీ అంతట్లో ప్రవ్వా ఇంతకాలంగా మీరు మళ్ళీ నడిపిస్తూ ప్రతి అడుగడుగునా తండ్రి అనేకమైన విషయాలు మాకు బయల్ పర్సన్ మీకు ఎంతో వదనాల ప్రవ్వా మీకా గ్రంథంలోని వాక్యాలను ఇప్పుడు మేము ధ్యానించబోతుండగా మీ యొక్క ఆత్మీయ నడిపింపు మాకు దయచేయండి అందులోని సత్యాన్ని గ్రహించలాగిన ప్రభా మా యొక్క ఆత్మీయ నేత్రలను విప్పమని ప్రార్థిస్తున్నాం ప్రభుత్వ ప్రతి ఆటంకం తొలగించమని ప్రార్థించిన ముఖ్యంగా ప్రభ్వా యుగ సమాప్తి చివర ఉంటుండగా ఏరీతిగా మీ కొరకు మేము సేవకులుగా జీవించాలని మీరు మాత్రం మాట్లాడమని ప్రార్థించాము మా జీవితాలను సరిచేయండి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా మీ యొక్క రాకడ పర్యంతరం ప్రభ మమ్మల్ని ఆ రీతిగా జీవింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రవ్వా దుష్టుడు అనేక పర్యాలు ప్రవ్వా మమ్మల్ని కొట్టస్తుండగా మీరే మాకు మీ యొక్క దూతల కాపుదలు దయచేసి నడిపిస్తున్నది మీకెంతో వందాలు ప్రవ్వా అడుగడుగున మీరే మాకు సహాయకులుగా ఉండి నడిపిస్తున్నది మీకు ఎంతో వందాలు ప్రవ్వా దాన్ని బట్టి మీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం తండ్రి వచ్చిన వారిని ఆశ్రయించండి మీ కొరకు సాక్షులు నిలబెట్టుకుని ప్రవ్వా ఏ మత క్రైస్తవ జీవితం అంతా ఐశ్వర్య బోధతో నిండి ఉంటుండగా అయినా ఆదరణకరమైన విషయాలతో నిండి ఉండగా ప్రవ్వా నాకేమి కలగదులే నాకేమీ అని ధీమాగా ఉంటుండ ఏముల ప్రవ్వ మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి ఎవరు గుర్తెరిగిన సమయంలో జరప్రదయం వచ్చి వారిని అందరినీ కొనిపోయిను అన్న విషయంతో మాట్లాడుతున్నారు ప్రభావా నోవా కాలంలో జరిగింది అలాగనే మనుషుకు మనుషకు మరి రాకమంతా జరుగుతుందన్నారు ప్రభా మీ దినం ముందు ఆ విషయంగా జరుగుతాయని మీరు మాకు చూపిస్తున్నారు కాబట్టి ప్రభావాటిని గ్రహించలాగా తండ్రి అనేకలకు వాటిని మేము ప్రకటించలాగా సాయపడమని ప్రార్థిస్తున్నాం మేము ధైర్యంగా మీ కొరకు రోషం కలిగి పౌరుషం కలిగి జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి మీరు రాక సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిషత్ నామం ఈ రోజు ఇరవై తేదీ సెప్టెంబర్ రెండు సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా అంటే మనుషులు వారి కొరకు వారి సొంత తలంపుల చేత వారి సొంత విధానముల చేత సిద్ధపరచుకున్న క్యాలెండర్ ప్రకారంగా ఈరోజు మటుకు ఇరవై మూడవ తారీఖు కానీ దేవుని దృష్టిలో కాలములు అన్ని ఆ దినంలో ఉన్నాయి కాబట్టి మనకి దినముతో ఏ పని లేదు పౌలు దానికి అనేక సార్లు మనకి జ్ఞాపకం చేసిండు మనము దినంలోని ఆచరించే వాళ్ళం కాదు కదా అదే రీతిగా ఎఫ్ఎస్ఏ రాష్ట్ర పత్రికల పౌలు దాన్ని మనకు జ్ఞాపకం చేస్తాడు మనం ఉంటున్నది దుర్దినములు కాని అధిపతులు మనకి మంచి దినములు రాబోతున్నాయి అని ప్రకటిస్తున్నారు ఏ దేశంలో చూసినా ఏ ప్రాంతంలో చూసినా అచ్చే దిన్ అనే వాలే హై అంటున్నారు కదా అచ్చే దిన్ ఆనే వాలేహ్ అని అందరు అంటున్నారు కానీ అచ్చే దిన్ నహిళ అని బైబిల్ అంటుంది కాబట్టి మనము ఏ అధిపతి ఏ పొలిటీషియన్ ఏ మినిస్టరు ఎంత గొప్ప వ్యక్తి అయినా గాని మంచి దినములు రాబోతున్నాయి అని చెప్పినప్పుడు అది అబద్ద ప్రవచనము అది అబద్ద బోధ అని మనం వినాల మంచి దినములు రావు మనం ఉంటుంది ఖచ్చితంగా దుర్దినములు దుర్దినములు ఆరంభమై రెండు సంవత్సరాల క్రితం ఉంటే దాని సంపూర్తికి మనం సిద్ధపడుతున్నాం అంటే దుర్దినముల సంపూర్తి అంటే ఇంకా పక్కా దుర్దినములు అన్నట్టు పక్క మన భాషలో చెప్పాలంటే దుర్దినములు ఎట్లాంటే ఇంకా సంపూర్తి సదమ గోమర కాలం ఎట్లుండే అది సంపూర్తి అదే రీతిగా నోవా కాలం ఎట్లుండే అది సంపూర్తి దానికి ముందు దాని తర్వాత మనం చూస్తాము అసూరు కాలం వంద సంవత్సరాలకి సంపూర్తి అట్లా బబులోను కొంతకాలానికి సంపూర్తి వారి వారి దుర్దినములు సంపూర్తి అంటే చివరి దశకి వచ్చినప్పుడు ఏ రీతిగా ఉంటుంది ఆ దుర్దిన సంపూర్తి అయినప్పుడు దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తారు విషయం అట్లా ప్రతి దేశానికి తీర్పు తీసినట్టు మనం చూస్తాం పాత నిబంధన కాలం అంతా ఆయన నిన్న నీటి నిరంతరం ఏకరీతిగా దేవుడు కాబట్టి ఆయన ఎప్పటికీ మారడు మారాల్సింది ఎవరు మనమే మారాలా మన జీవితాలు మారాలా పేర్లు మారాలన్నా పేర్లు మారాలనా మన హృదయ మారాలా కులం మారాలనా గోత్రాలు మారాలనా అవసరం లేదు కదా మనం మారాల్సింది మన హృదయ అంతరంగ ఎందుకంటే ప్రభు అక్కడనే నివసించాలనుకుంటాడు ఇంకెక్కడ నివసించాడు ఇది అందరు తెలివలసిన విషయం ఆయన ఎక్కడ నివసించాడు మనుషుల హస్తాల చేత నిర్మించబడ్డ మందిరంలో నేను ఎప్పటికీ నివసించాను కాబట్టి ఆ మందిరానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వద్దు వాటికి ధనం కూడా వృధా చేయదు వాటి మీద అవి వేస్ట్ అన్నట్టు ఎందుకంటే పౌలు కట్టించిన ఏడు సంఘాలు లేవు వాటి నామరూపాలు లేకుండా పోయినాయి అదే రీతిగా పౌలు ప్రకటించినాక స్థిరపడిన సంఘాలు యోహాను సువార్థికుడు మరణించే టైంకి ఉన్న ఏడు సంఘాలు కూడా అసలేవు ఏడు ఏడు అంటే ఎన్నివి పన్నెండు పద్నాలుగు కదా పద్నాలుగు సంఘాలుగు అంటే పద్నాలుగు సంఘాలు ఒక కాలంలో నివసించినాయి అవి ఈరోజు ఒక్కటి కూడా వాటి అడ్రస్ కూడా లేకుండా ఉనిపోయినాయి కాబట్టి అవన్నీ మనుషుల హస్తాల చేత నిర్మించబడ్డాయి అందులో ఎట్టి పరిస్థితి నివసించాడు ప్రభు ఆయన నివసించాల్సింది కేవలం మన హృదయంలోనే అందుకే ఆయన అక్కడ కలుసుకోవాలనుకుంటున్నాడు ప్రభు నిన్ను ఎక్కడ కలుసుకోవాలనుకుంటున్నాడు పలాని చర్చిలో పలాని సిటీలో అని బోధకులు ప్రకటిస్తూ ఉంటారు ఇక్కడికి వస్తే నేను దేవుడు కలుసుకుంటాడు నీతో మాట్లాడతాడు నిన్ను స్వస్థపరుస్తాడు నిన్ను హెచ్చిస్తాడు నిన్ను సమృద్ధిగా ఆచరిస్తాడు ఈ బోధ ప్రపంచం విస్తరించింది ఎవరు కూడా రాబో ఉగ్రత గురించి చెప్తలేరు దేవుని శిక్ష కాలము ఆరంభమైంది అని ఎవరు చెప్తలేరు చెప్పలేరు కూడా ఎందుకంటే వాడికి అర్థం కాదు వాడికి యుగ దేవత గుడితనం కాబట్టి ఆ పాస్టర్స్ అవి ఎప్పుడు చెప్పలేరు నీవు నిన్ను దేవుడు సమృద్ధిగా ఆచరించబోతున్నట్టే నువ్వు ఆ చర్చకు పోతావు నీకు దేవుడు ప్రమోషన్ ఇవ్వబోతుండంటే నువ్వు ఆ చర్చకు పోతావు నీకు దీర్ఘ ఆయుష్ చర్చి పోతావు ఈ దినం దేవుడు నీ కన్ను బాగా చేయబోతుండే నువ్వు ఆ చర్చకు పోతావు కదా సరే మనకు వారితో ఏం పనిలేదు మనకు వారితో ఎట్టి పరిస్థితుల్లో ఏం పని లేదు కానీ మనం మటుకు వారి యొక్క మోసాన్ని గ్రహించి అనేకులకు చెప్పాల వారి మీద ద్వేషము వారి మీద కుళ్ళు కుట్ర అసలేదు మనకి ఎందుకంటే పాత నిబంధన కళను కూడా చూస్తాం అనేకమైన ప్రవక్తలు సరిగా హెచ్చరించిన అబద్ధ ప్రవక్త అతనికి వ్యతిరేకంగా రాజుకు అనుగుణంగా ప్రకటించేవాడు తన చివరికి రాజు కావడము ప్రజలు శ్రమ శ్రమల పాల్గవడం అవన్నీ మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే మంచి తలంపులు స్వీకరించిన వాళ్ళు మంచి ఆలోచనలు స్వీకరించిన వాళ్ళు ఈ రాజులు కూడా ఎందుకు వారి బలగము ఎక్కువ ఉంటుంది మతపరమైన యాజకులు లేక అబద్ధ బోధకుల బలగము ఎక్కువ ఉంటుంది అంటే బలగం కరెక్టే కదా వాళ్ళ వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది ఒకసారి మనం చూస్తాం కదా మూడు మంది నాలుగు మంది రాజుల రాజుల గ్రంథంలో చూస్తాం నాలుగు మంది ప్రవక్తలు స్థితికి అతని చుట్టూ నాలుగు వందల మంది ప్రవక్తలు ఆయన ఎట్లా ప్రవచిస్తుంటే ఆ నాలుగు వందల మంది అట్లనే ప్రవచిస్తూ ఉంటారు అంటే అదేదో అంటువ్యాధి లాగుంటది వాళ్ళ ప్రవచనం సిదికే ఏమని చెప్తాడు ఆహాబుతో నువ్వు యుద్ధానికి పోతావు యుద్ధంలో ఖచ్చితంగా గెలిచి వస్తావు అని ప్రకటిస్తూ ఉంటాడు అయితే మీకై అంటాడు నువ్వు యుద్ధానికి పోతే తిరిగి వాపసు రావు నువ్వు తిరిగి వాపసు రానే రావు అని ప్రకటిస్తాడు అప్పుడు అతనికి చాలా కోపం వస్తుంది కానీ ఆ సితికి అంటాడు ఎక్కడ నీకు దేవుడు ఎక్కడ బయలుపరచండు అంటే మీకు అంటాడు నువ్వు గ్రహించినవా దేవుని యొక్క ఆత్మ నిమీద నుంచి వెళ్ళిపోయింది అప్పుడు ఆయన చెంపకేసి కొట్టి ఎక్కడ వెళ్ళిపోయిందో చెప్పు అంటే అంటాడు అది ఎక్కడ వెళ్ళిపోయిందో ఏ టైం వెళ్ళిపోయిందో నువ్వు దాన్ని తప్పక గ్రహిస్తావు అంటాడు దాని అతను ఆ ప్రవక్త యుద్దంలో మరణిస్తాడు ఓడోడొచ్చి పొడిచిపోతాడు అని అనవసరంగా ఆ ప్రవక్త చనిపోతాడు ఆ నాలుగు వందల మంది ప్రవక్తలు అందరు చనిపోతారు నేను ఒక్కడు విడబడతాడు అది విధానం దేవుని విధానం కాబట్టి వీళ్ళంతా అబద్ధ బోధను ఆశ్రయించినారు కానీ తెలియదు ఆశ్చర్యకరం ఏంటంటే అబద్ద బోధకులు ఆ అబద్ధ ఆత్మ పీడింపబడుతున్నారు అని కూడా వాళ్ళు గ్రహించలేరు సభలు గ్రహించిండ ఆయన పరశురాత్మ పొందుకొని ఆయన భాషల వరం ఉండే ఉలితే చెప్పాలంటే ఆయన భాషల వరం ఉండే దాని తర్వాత ఆయన ప్రవచించిండు ప్రవక్త శిష్యులతో పాటు కలిసి సమానంగా ప్రవచించిండు ఉదయ కాలం నుంచి సాయంత్రం వరకు ఆయన మీద దేవుని యొక్క ఆత్మ ఉండేది అందరు గమనిస్తారు ఇతని మీద అభిషేకం ఉందని సావులు ఇస్రాయల్ దేశం మీదకి మొత్తం రాజు అంత పవర్ఫుల్ అభిషేకం ఉండి ఆయన ఎన్నో యుద్ధాలు గెలిచినవాడు అటువంటి ఆజానుబాహుడు ఎవ్వరు లేరు ఇస్రాయల్ దేశంలో అటువంటి బలహీన బల బలంగా ఉన్నవాడు ఈవస ఆయన ఆయన కాలం ముగించే టైంకి దయ్యాం ఆత్మ చేత పీడింపబడ్డాడు సైతాన్ ఆత్మ చేత పీడింపబడ్డాడు సైతాన్ వచ్చి అతన్ని బాగా వేధించేది ఆ వేధించినప్పుడు ఎక్కడని కోపం వచ్చాడు ఉద్రేకం వచ్చేది దావిదును చంపడానికి ప్రయత్నించేవాడు దావిదు దేవుని యొక్క పాట వాణ మీద వాయించినప్పుడు సైతన్ అతన్ని విడిచిపెట్టి పాట బంద్ చేస్తే మళ్ళీ సైతన్ వచ్చాడు అతని ఒక దిక్కు దేవుని యొక్క ఆత్మ తన హృదయంలో ఉంది ఇంకొక దిక్కు సైతన్ ఆత్మ ఉంది రెండు అతన్ని ఎంతగా పీడిస్తున్నాయో నేనుండాలా నేనుండాలా అని ఆత్మలు కొట్లాడుతున్నాయి కానీ అక్కడ ఎవరికి నువ్వు అవకాశం ఇవ్వాలా నువ్వు తీర్మానం నీ ఏర్పాటు నీ యొక్క విధానాన్ని బట్టి ఉంటుంది దేవుని యొక్క ఆత్మ నీ హృదయంలో ఉండాలన్నా లేదని నీ తీర్మానాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఈ రోజు కూడా మనం అదే విషయాలు మనం ధ్యానించబోతున్నాం నీ తీర్మానాన్ని బట్టే నీ హృదయం నీ తీరాన్ని బట్టే నీ ఫలితం నీ ఫలం ఉంటుందన్న విషయం కాబట్టి సరే రాజుల గ్రంథంలోని విషయాలు మనం ఇప్పుడు చూడం గాని మీక గ్రంథానికి మనం వస్తున్నాం మీక గ్రంథము ఈరోజు మూడవ భాగం మనం పోయిన వారము చూసుకోలేదు కాబట్టి మీకా అంటే యహో వంటి వారు ఎవరు అని అర్థం హూ ఇస్ లైక్ అన్ టు అని ఇంగ్లీష్ లో ఉంది కానీ దేవుడు మనకు ఒక విషయం చూపించిండు యహో వారు ఎవరు లేరు మీక దానికి తగినట్లు జీవిస్తుడు అనే విషయం కాని మీకా అంటే అసలైన అర్థము ఏడుగురు ఇస్రాయేలీల నామము అని మనం చూసినాం కాబట్టి ఏడుగురు ఇస్రాయలి అంటే క్రైస్తవ సంఘానికి సాదృశ్యం నేను మీకు చూపించిన జేమ్స్ స్ట్రాంగ్స్ నంబర్ ప్రకారంగా ఏడు అంటే సమాధానానికి సాదృశ్యం లేక విశ్రాంతి దినానికి సాదృశ్యం ఏడవ దినం విశ్రమించింది కాబట్టి విశ్రాంతి ప్రభులో ఉంటేనే విశ్రాంతి కాబట్టి ఏడు అంటే విశ్రాంతికి సాదృం అదే రీతిగా ఏడు అంటే ఎక్కడ విశ్రాంతి ఉంది ప్రభులో విశ్రాంతి ఉంది కాబట్టి క్రైస్తవులు అందరూ ప్రభులో ఉన్నారని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు విశ్రాంతికి సాదృశ్యం ఏడుకి సాదశ్యం కాబట్టి వారికి ఎవరు పేరు పెట్టిండ్రు ప్రభు పేరు పెట్టిండు ఏం పేరు పెట్టిండు ఆ ఏడుగురు లేక ఏడు మంది లేక ఏడు సంఘాలు అని కూడా చెప్పుకోవచ్చు కృత నిబంధన కాలానికి వస్తే ఏడు సంఘాలు పౌల సంబంధించినవి లేక బా యోహాను భక్తునికి సంబంధించిన పద్మాస ద్వీపంలో అతనికి దేవుడు దర్శనమిచ్చిన విధంగా అవి ఏడు సంఘాలు కాబట్టి ఏడు అనేది క్రైస్తవ సంఘానికి సాదృశ్యం ఎందుకంటే ఆ యేసు ప్రభులో ఉన్నాయి అని అవి విశ్వసిస్తున్నాయి కాబట్టి విశ్రాంతినికి ఎప్పుడూ ప్రభులో ఉంటాయి కాబట్టి ఏడు సంఘాలకు లేక ఏడు గురు ఇస్రాయేళ్ళకు ఇస్రాయెల్ అంటే కూడా క్రైస్తవ సంఘం మనం ఎన్నిసల ధ్యానించడం ఆత్మీయ దృష్టితో చూస్తే ఇస్రాయేల్ సంబంధాలు అందరు ఇస్రులు కారు అంతరంగం మందు యూధంగా వార్చబట్టబడే యూదుడు ఇవన్నీ విషయాలు మనకు తెలుసు కాబట్టి ఏడు ఏడుగురు ఇస్రాయలే అంటే క్రైస్తవ సంఘంకి సాదృశ్యం అని అర్థం చేసుకోవాలి కాబట్టి వారికి వారి నామము ఏంది అంటే మీరు అనొచ్చి ఏ నామం ఉంటుంది బ్రదర్ మీరు అనొచ్చు దానికి స్పెషల్ గా నామం ఏమైనా ఉందా మనకు ఒక నామం పెట్టింది దేవుడు ఆత్మీయ యూదులని దేవుని ఇస్రాయలని ఎవరు పెట్టిండ్రు యేసు పెట్టిండు కాబట్టి యేసు ప్రభు నామని మనం ధరించుకున్నాం ప్రభు పిల్లలము దేవుని పిల్లలము దేవుని నామం ఉంటుంది మనకి కాబట్టి మనము యేసు ప్రభు బిడలం కాబట్టి యేసు ప్రభే మనకి అందుకే యేసు గ్రీశ్వ గురించి మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఆయన నామం ధరించిన వారికి సంబంధించిన వాక్యం ఇది అర్థం కాబట్టి మీక అంటే యహో వారు ఎవరు యహో వారు ఎవరు లేరు అదే రీతిగా ఈ ఇస్రాల్ పెట్టబడ్డ పేరు కూడా యహోవా లేక యేసు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలా ఇవన్నీ వాక్యాలు క్రైస్తవ సంఘానికి సంబంధించిందే మత క్రైస్తవులు ఆ రీతిగా ధ్యానించకపోవచ్చు కానీ ఇది క్రైస్తవ సంఘానికి సంబంధించింది మీకా గ్రంథంలోని ప్రవచనాలు ఎనిమిదవ శతాబ్దంలో అన్ని నెరవేరినాయి అంటే ఏసుప్రభు కాలం తర్వాత ఎనిమిదవ శతాబ్దం ఏసుప్రవ్ అంటే మొదటి శతాబ్దం కదా మొదటిది రెండవది అట్లా ఎనిమిదవ శతాబ్దంలో అవన్నీ సంపూర్తిగా నెరవేరిపోయినాయి కానీ ఇవన్నీ భవిష్యత్కి సంబంధించినాయి అని ప్రభు మనకు చూపిస్తున్నాడు చాలా మంది ఆ రీతిగా ధనిస్తారు ఏంటంటే మీక గ్రంథము అందుకే ఎక్కడ కూడా మీక గురించి ధనించారు ఏ చర్చలో ధనించారు కేవలం క్రిస్మస్ పండుగ రోజే ధనిస్తారు ఎందుకు బెత్లహేములో ఐదవ అధ్యాయం ఉంటది కదా ఐదవ అధ్యాయము మూడవ వచనంలో బెత్లహేము ఎఫ్రత యూదో వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నాకొరకు కొరకు ఇస్రాలీ ఏలబో వాడు వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షం ఉండెను చాలా ఆశ్చర్యకరమైన వాక్యం అది ఆ పురాతనమైన కాలం గురించి ఎవరు చెప్పరు క్రిస్మస్ పండుగ రోజు బెత్లహేమ్ అనే స్థలంలో ఆయన పుట్టబోతుండని ఏడు వందల సంవత్సరాల క్రితమే మీకా ప్రవచించాడు మీకా గ్రంథము ఆరు వందలు ఏడు వందలకు అయిపోతుంది మనం చూసిన పోయిన వారు ఏడు సంవత్సరం మొదలుకొని ఆరు సంవత్సరం వరకు జీవించినవాడు అంటే మన పాత నిబంధన కాలం టైము ఉల్టా వస్తా ఉంటది వెయ్యి తొమ్మిది వందలు ఎనిమిది ఆరు ఐదు నాలుగు రెండు ఒకటి సున్నా అంటే సున్నా అంటే జీరో టైమ్ అంటారు జీరో అవర్ అంటారు అక్కడ నుంచి మళ్ళా వన్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అట్లా మొదటి దశాబ్దం అంటే హండ్రెడ్ ఇయర్స్ దాని తర్వాత టూ ఇయర్స్ ఇప్పుడు మనం ఉంటుంది టూ ఇయర్స్ అంటే ఏస్రో కాలం ఆరంభమై ఏసో పుట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకం వెళ్లిన విధానము నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు రెండు సంవత్సరం అన్నట్టు కాబట్టి టైం ని కరెక్ట్ గా డివైడ్ చేసింది ప్రభుత్వం తప్ప ఎవ్వరలేదు అది చరిత్రాత్మకంగా రుజువు చేయబడింది మనుషుల కల్పితాలు కావవి ఆయననే టైం ని డివైడ్ చేసే ఎందుకంటే కాలంలో సమయంలో ఆయన ఆదంలోనే ఉంటాయి ఆయన తప్ప ఎవ్వరు వాటిని విడదీయలేరు అనే విషయం కానీ ఈ మనుషులు వచ్చినాక క్యాలెండర్స్ మార్చుకోవడం వలన ప్రవచనాలు నెరవేరవు వాటి ప్రకారంగా ప్రవచనాలు కేవలం ఆయన ప్రకారంగా నిలబడుతుంది ఎందుకంటే చెడ్డతరం వాళ్ళు సూచక సూచనలు అడుగుతున్నారు ఏ సూచన కూడా మీకు అనుగ్రహించబడదన్నాడు ఎవరి గురించి శాస్త్రాల గురించి పరిశీల గురించి మాట్లాడిన మాట అది మీక గ్రంథం అంతా వాళ్ళకు సంబంధించింది ఆశ్చర్యంగా అది మనం ధ్యానించినప్పుడు కాబట్టి మీక ఎవరికి ప్రవచిస్తుంది ఉత్తర దిక్కున ఉన్న సమర్యా లేక ఇస్రాయల్ దేశము ఉత్తర దిక్కున ఉంది యొరబాము కాలంలో రెండుగా విభజిపబడ్డ ఆ దేశము ఉత్తర దిక్కున సమర్యా రాజధానిగా చేసుకుంది దక్షిణ దిక్కున యూదాని రాజధానిగా చేసుకుంది కాబట్టి కాబట్టి ఉత్తర దిక్కున దక్షిణ దిక్కున ఉన్న రెండు ప్రజలకి ప్రవచించండి ఇతను ఇది ఆశ్చర్యకరమైన ఈయన ఏషియా సమకాల ఇక్కడైన ఏషియా కాలానికి సంబంధించిన ఇతను కాబట్టి ఇతను చాలా కఠినంగా ప్రవచించినవాడు కానీ ఆశ్చర్యకరమేందంటే మీకక్కడ అంతా గనిస్తే సోషల్ వర్క్ అనేది తెలుస్తుంది ఎందుకంటే సాయంత్రం వెనుక నాకు బొత్తిగా టైం లేకుండే పొద్దున్న పదకొండు గంటల నుంచి మొదలుకుంటే సాయంత్రము పావుతక్క నాలుగు గంటల వరకు నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉన్నాను స్టేజ్ మీద గొంతా ఆరిపోతుంది నొప్పి పట్టుకుంది అంతా నొప్పి పట్టుకుంది ఆకలిస్తుంది ఆ తెచ్చుకున్న టిఫిన్ లేట్ అయింది అది చెడిపోయింది ఫుడ్ ఫాస్ట్ పోయింది ఫుడ్ ఇక నేను తినలేకపోయినా నేను ఇంకా చూసిన పొత్తిగా ప్రిపేర్ కాలేదు పోయిన వారం కూడా గ్యాప్ వచ్చింది మళ్ళీ ఏం చెప్పాలా ఎట్లా చెప్పాలా అసలు ఏం సిద్ధపడలేదు అయితే ఆ మూమెంట్ లో కొంచే ప్రార్థన చేసుకుని పాయింట్స్ అన్ని రాసుకున్నాను చూస్తే లైట్ చీకటిగా ఉంది సరిగ్గా కనిపిస్తలేవు అక్షరాలు ఆ చీకట్లో నాకు కనిపిస్తే ఎక్స్ట్రా చిన్న అక్షరాలు కనిపిస్తాయి లైటింగ్ ఉండాలా లైట్ బాగుంటే కనిపిస్తుంది నాకు లైట్ లేకుంటే అది సరిగ్గా సరే ఇప్పుడు ఈ మధ్య లైట్ తీసుకురావడం కూడా బంద్ అయింది కదా అని ఒక మంచి లైట్ తెచ్చి పెట్టుకుంటే ఇవి సరిగ్గా కనిపిస్తాయి సరే సాయంత్రం ప్రిపేర్ అవుతుంటే నాకు అప్పుడు ఈ విషయాలు దేవుడు జ్ఞాపకం చేస్తుండే మేక గ్రంథంలోని విషయాలు దేనికి సంబంధించిన అనేది ఈ రెండు దక్షిణ రెండు ప్రజలు రెండు రకాల ప్రజలు అంటే మనకు తెలుసు రెండు అన్నప్పుడు దేనికి సంబంధించి అడిది ఉత్తరము అంటే ఎప్పటికైనా మీరు బాగా అర్థం చేసుకోవాలి బైబుల్ అంతటా నార్త్ కదా బైబుల్ అంతట్లో ఉత్తరం నార్త్ నార్త్ అంటే ఎప్పుడు సర్పంలోకి తెలియక ఈ విషయం బాగా అర్థం మీరు నార్త్ ఎప్పుడు సర్పంలోకి సాదృశ్యం సరే సర్పంలో తేళ్ళు ఎప్పుడు కలిసి ఉంటాయి ఉత్తరము దక్షిణం కలిసి ఉంటాయి కదా వాటి వాటికి పొడవు కోపం వస్తూ ఉంటాయి సర్పంలకి తేళ్లకి కోపం వస్తూ ఉంటాయి కానీ తేళ్లు తప్పక వినాల్సి వస్తాయి సర్పం మాటలు ఎందుకంటే అవి కలిసిమెలిసి ఉంటాయి సర్పము వీళ్ళకి లాభం ఇస్తూ ఉంటది అది కొంత తీసుకుంటది వీళ్ళకి కొంత లాభం ఉంటది కాబట్టి అవి రెండు ఎప్పుడు కలిసి ఉంటాయి ఆ గుంపులు మతక్రైస్తవ గుంపులు అవి పవర్ కొరకు ఎప్పుడు ప్రాకులాడుతా ఉంటాయి డబ్బు ధన వ్యాహం వీళ్ళకి ఎక్కువ ఉంటది కాబట్టి ఉత్తరము అంటే ఎప్పటికైనా గాని సర్పములకు తేళ్లకు సాదృశ్యం అని అర్థం సరే దక్షిణము అంటే దేనికి సాదృశ్యం దక్షిణం దేనికి సాదృశ్యం సరే ఉత్తరం అంటే పైన దక్షిణం అంటే కింద పైన ఎప్పుడు ఉంటుంది వేడి ఉంటుంది సూర్యుడు ఉంటాడు కింద ఎప్పుడుంటది చంద్రుడు ఉంటాడు కాబట్టి దక్షిణం అంటే కూడా దేనికి సాదృశ్యం చంద్రుడు అనగానే మనకి సర్పంలకి సాదృశ్యం సరే సర్పంలు తేళ్ళు ఎప్పుడు కలిసి ఉంటాయి కాబట్టి ఒక రీతిగా సర్పముల తేళ్ళు కూడా దక్షిణ సాదృశ్యం ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి అయితే ఉత్తర దిక్కున గానీ దక్షిణ దిక్కున గానీ ప్రజలు ఉంటారు కదా కాబట్టి మూడవ గుంపు ఎప్పుడు కలిసి ఉంటుంది ఈ మూడవ గుంపు ఉత్తర దిక్కున ఉంటుంది దక్షిణ దిక్కున ఉంటాయి కలిసి ఉంటాయి మీ కానివాడు లక్ష నలభై నాలుగు వేల మందికి కలిసి ఉంటాడు అంటే మూడు గుంపులతో కలిసి ఉంటాడు సర్పములు తేళ్లు గొప్ప జనం ఉత్తర దిక్కున్న సర్పంబులు తేళ్లు గొప్ప జనం దక్షిణ దిక్కున్న తీర చూస్తే అవన్నీ కలిపితే మూడు గుంపులే మళ్ళా ఆరు గుంపులు కావు అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న సర్పంబులు తేళ్లు గొప్ప జనం ఒకటే ఆ మూడు కలిసి ఉంటే వాటి సహవాసం అట్లుంటది పార్టీలు చేసుకోవడం పండగలు చేసుకోవడము చికెన్ బిర్యానీలు ఇట్లాంటివి తినడంలో వాళ్ళు ఫస్ట్ అన్నట్టు ఫుడ్ లో ఫస్ట్ అన్నట్టు ధన వ్యామోహంలో కూడా ఫస్ట్ డబ్బు సంపాదించుకోవడం అర్జించుకోవడం వాళ్ళకి చాలా ఇష్టం అన్నట్టు ఏమంటారు అంటే ధనం డబ్బు లేకపోతే ఎట్లా చేస్తాం అన్నట్టు ఈ రోజులలో పాస్టర్స్ ఎట్లా తరే టీవీ ఛానల్స్ సొంతంగా వాళ్ళ మినిస్టర్ కొరకు టీవీ ఛానల్స్ కొనేస్తున్నారు టీవీ ఛానల్స్ ఎట్లా అది సాటిలైట్ టైం ఉంటుంది చాలా ఖర్చుతో కూడింది లక్షల లక్షలు వెళ్ళిపోతా ఉంటాయి నెలకి లక్షల లక్షలు ఎగిరిపోతాయి పైసలు శాటిలైట్ కి ఎంత పైసలు అది సాటిలైట్ ఎక్కడో తిరుగుతుంటది ఆ అంతరిక్షంలో వీళ్ళ అక్కడ నుంచి దానికి సిగ్నల్ పంపించి స్టూడియో నుంచి ఆ సిగ్నల్ మళ్ళీ కిందికి పంపించి కింది నుంచి పంపిస్తూ ఉంటారు ఆ సెటిలైట్ ఎక్కడైనా ఉండొచ్చు అది ఉంటే ఏంటంటే కేబుల్స్ లేకుండా వైర్స్ లేకుండా టీవీ ఛానల్స్ ఎక్కడన్నా ప్రపంచం అంతటా స్ప్రెడ్ చేయొచ్చు సరే దీని వెనక ఏంటంటే సరే వాళ్ళు చెప్పేది ఏంటంటే టీవీ బ్రాడ్కాస్ట్ చేస్తే ప్రపంచం అంతటా దేవుని స్వార్థ వింటర్ అనేసి కానీ వాళ్ళ స్వాళ్ళ స్వార్థమైన బోధనే వింటర్ వాళ్ళు చెప్పుకునేది వాళ్ళ డ్రామాలు వాళ్ళు చేస్తున్నాయి చేష్టలు అన్నీ కనిపిస్తుంటాయి అంతకంటే సువార్త ఏముండదు అక్కడ అసలు ప్రభువే లే ఉన్నప్పుడు అక్కడ సువార్త ఎట్లుంటది ప్రభు సంబంధించిన విషయాలే ఉండవు అవంతా మోసకరమైన బోధం ఉంటుంది వాళ్ళ డ్రామా వాళ్ళ గొప్పతనమే పాస్టర్ గొప్పతనమే చూపిస్తుంటాడు అక్కడ జరుగుతున్న అద్భుతాలు చూపిస్తుంటాడు అంటే ఇక్కడ మినిస్ట్రీ గొప్పది ఇది ఇదంతా శారీరకమైంది కాబట్టి ఆ టీవీ ఛానల్స్ ప్రపంచం అంతట పోతేమైతుంది ప్రపంచం అంతా నుంచి డబ్బు వస్తుంది అప్పుడు నువ్వు ఎక్కువ అనుకుని ఈ రోజు జరుగుతుంది అది ప్రపంచం అంతా టీవీ ఛానల్స్ ఎంత స్ప్రెడ్ అయితే అంత డబ్బు వస్తుంది అన్న ఒక బిజినెస్ మైండ్ లోకి వచ్చేసారు సేవకులు కాబట్టి కంపల్సరీ నేను టీవీ ఛానల్ ఓపెన్ చేయాలా లేకపోతే వేరే వానికి ఛానల్ ఉంటే వాన్ ఎవరికి కొంత టైం నేను కొనుక్కుంటా అరవై నిమిషాలు టైం కొనుక్కుంటా ముప్పై నిమిషాలు టైం కొనుక్కుంటా ముప్పై నిమిషాలు టైం అంటే ఐదు వేలు ఏదోంటది ఐదు వేలు రెండు వేలు మూడు వేలు అట్లా ఉంటుంది లేక వెయ్యి రూపాయలు ఉంటాయి అది ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకెక్కుంటుంది టైం అదే మధ్యాహ్న అయితే పదిహేను వందలకు రెండు వేలకు కూడా ఇస్తారు టైం ఎందుకంటే మధ్యాహ్న పూట చూడరు ఎక్కువ మంది చూసే టైం బ్రాడ్కాస్ట్ చేస్తే ఎక్కువ ఖరీదనట్టు టైం అట్లా ఖరీదనట్టు టైమ్ ఈజ్ మనీ అనేది అక్కడ తెలుస్తుంది అసలేదు కాబట్టి వాళ్ళు ఆ రీతిగా కొనుక్కొని వాళ్ళ గురించి చూపించుకోవడం అన్నట్టు ప్రజలకి అప్పుడేమైతే ప్రజలు ప్రజలకు నచ్చేటట్లు వాకేం చెప్పుకోవాలా అప్పుడు పైసలు బాగొస్తాయి ఇదంతా ధనానికి సంబంధించిన విషయం మీక ఈ విషయాలు మనకి ఇంకా తేటగా చూపిస్తాడు ఈ రోజు మనం వాటిని దీర్ఘంగా చూస్తాము కాబట్టి రెండు గుంపులకు ఆయన హెచ్చరిక ఈ ప్రవచనాలు చెప్పిండు మీక ఎందుకు సోషల్ వర్క్ సాదృశ్యంగా ఉన్నాడంటే పేదవాళ్ళు ఏ రీతిగా కష్టాలు పడుతున్నారు అనే విషయాలు అన్ని ఇందులో పేదవాళ్ళు ఎంతగా బాధపడుతున్నారు ఈ ఈ సేవకులు ఏ రీతిగా పేదవాళ్ళని దోచుకున్నారు అన్న విషయాలన్నీ చూపిస్తాడు ఇక్కడ అది దేవునికి నచ్చండి బీదలను కనికరించుడి అని ఎన్నిసార్లు అయినా హెచ్చరించి మనకు తెలుసా వాక్యాలు ఆత్మీయ దృష్టం చూస్తే సరే శారీరకంగా బీదలు ఉన్నారు ఆత్మీయం కూడా మన బీదలు సరే నువ్వు బయటికి ధనవంతున్వి కాని లోపల దరిద్రునివి అనడా లేదా ఎక్కడ అంటాడు ప్రాణ గ్రంథం సంఘాల ప్రకటించినప్పుడు సంఘాల గురించి చెప్తాడు ఏడు సంఘాల గురించి నువ్వు బయటికి ధనవంతున్వే నువ్వు ఎక్కువ నీ దగ్గర డబ్బు ఎక్కువ ఉన్నది కానీ నీ హృదయంలో నువ్వు దరిద్రునివి అంటే నువ్వు ధనం లేనివాడిని అంటే అది ఆత్మీయ దృష్టిని చూస్తున్నావు అంటే శారీరకంగా చూస్తే వాడికి ఎక్కువ పైసా ఉంది ఆత్మీయత్వం చూస్తే వాడు దరిద్రుడే ఈ లోకహితంగా చూస్తే ఆ సంఘంలో డబ్బు ఎక్కువ ఉంది ఏ ఫిలజల్ఫియా సంఘమా అనుకుంటా ఫిలజెల్ఫియా సంఘం అనుకుంటా స్మర్ణ ఎనిమిదవ వర్షంలో ఉంది రెండవ అధ్యాయము ఎనిమిదవం స్మృణాలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము మొదట మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏవనగా అంటే ప్రభు గురించి మాట్లాడుతుంది ఏ ప్రభు ఏమంటాడు నీ శ్రమ దరిద్రతను నేనెరుగుదును ఆయనను నీవు ధనవంతుడవే స్ప సంబంధించి చివరి సంఘం లవదికియా పద్నాలుగవ వర్షం నుంచింది లవదికియా లో ఉన్న సంగపు దూతకు ఇలాగూ వ్రాయము పద్దెనిమిదవ వర్షంలో నీవు ధన అభివృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశ మెల్ల సిగ్గు కనబడినట్లు ధరించుకున్నకు తెల్లని వస్త్రమును నీకు దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటుకను నా యొద్ కొనుకొను నీకు బుద్ధి చెప్పుచున్నాను ఏ సంఘం చూసినా ధనం గురించింది నేను అది ఇప్పుడు గమనించిన ఒకప్పుడు అట్లా ఒకటే సంఘం గానీ ఏడు సంఘాల్లో ధనానికి ప్రాధాన్యత ఇచ్చినాయని ఇప్పుడు తెలుస్తుంది రోజు ఏ సంఘంలో చూసినా ధనం గురించి ఉంది అంటే యుగ సమాప్తిలో సంఘాలు అంతా ధన వ్యామోహంతో ఉంటాయి అన్న విషయాన్ని అక్కడ హెచ్చరిస్తుంది మనం నేర్చుకోవాల్సిన విషయం అది నువ్వు మొదటి ప్రేమని మర్చిపోయినావు అని సంఘంతో మాట్లాడుతున్నాడు అదే రీతిగా ప్రతి సంఘంతో అదీతిగా మాట్లాడుతున్నాడు కానీ ప్రతిది ధన వ్యామోహంలో పడిపోయింది ఎప్పుడైతే ఏ సంఘం ధన వ్యామోహంలో పడిపోతుందో అది ఎండ్ అన్నట్టు చివరికి అది ముగించాల్సిందే కాబట్టి మీకా గ్రంథం అంతా దేనికి సంబంధించింది అనే విషయాలు మనము మరోసారి చూస్తాం చూడండి వచ్చే వారం మరీ దీర్ఘంగా రెండవ అధ్యాయం నుంచి ధ్యానిస్తాం ఈ రోజు మటుకు పోయిన వారం అటుపోయిన వారం మనం రెండవ అధ్యాయుని ధ్యానిస్తా ఉన్నాము ముఖ్యంగా మొదటి అధ్యాయము పన్నెండవ అసరంలో దేవుడు ఏం చేయబోతున్నాడు అన్న విషయాన్ని చూసినాం మనం ఏలైనాగా యహోమ యొద్ధ నుండి కీడు దిగి ఎరుసలేము పట్టణము మటుకు వచ్చను అన్న విషయాన్ని దగ్గర మనం అటుపోయిన వారం ఆపినం కాబట్టి కీడు అనేది ఖచ్చితంగా దేవుని యొద్దు నుండే రావాలా అన్న విషయం ఇది మనకి ఎంత అర్థమవుతుంది మొదటి నుంచి కూడా కీడు అనేది దేవుని సన్నిధి నుంచి వస్తుంది కీడు అంటే సైతానికి దృష్టి సైతానికి సాదృశ్యం ఎందుకంటే ప్రవ్వే సైతాన్ని సృష్టించినవాడు కదా ఆయనే సృష్టించాడు సైతాని లూసిఫర్ ని ఒక మంచి దూతలాగా సృష్టించండి మొదట కానీ లూసిఫర్ చెడిపోయింది అన్న విషయం చూస్తున్నాం మనం వాడు పాపంలో పడిపోయినాక అక్కడ నుంచి పడవేయబడ్డాడు దూతలు పాపం చేయడానికి వీలు వాళ్ళకి క్షమా పన అనేది లేదు ఎందుకంటే దివరాత్రులు దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళు పాపం చేస్తే వాళ్ళకి క్షమాపణ ఉండదు కాబట్టి దూతలకి క్షమాపణ లేదన్న విషయాన్ని మనం లూసిఫర్ చూస్తున్నాం అందుకే లూసిఫర్ అక్కడ నుంచి పడదొబడ్డాడు కానీ ఎప్పుడైనా తిరిగి పైకి వెళ్తా అనేసి వాడు తీర్మానించుకున్నాడు కాబట్టి వాడి తీర్మానం ఏ రీతిగా దాన్ని నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు తనతో పాటు తన అనుచరులని తయారు చేసుకుంటున్నాడు అదే యుగ సమాప్తిగా జరుగుతుంది సర్పంలంతే తన అనుచరులుగా తయారు చేసుకుంటున్నాడు ఇష్కరియుధాన్ని ఎట్లా వాడుకున్నాడు శాస్త్రాలను పరిశ్రమని ఏ రీతిగా వాడుకున్నాడు ప్రభుకి వ్యతిరేకంగా పిలాతుల్ని వాడుకున్నాడు వాటి అవకాశం ఇస్తే ఎవరైనా వాడుకుంటాడు నిన్ను కూడా వాడేసుకుంటాడు కాబట్టి మనమే ఈ రోజు తీర్మానించుకోవాలి మనం ఏ రీతిగా వాడబడాలి చూడండి ఒకసారి రెండవ తిమోతికి రాసిన పత్రిక లో మన జీవితాన్ని చూసుకోవాలి మనం ఏ రీతిగా తీర్మానించుకోవాలా మనం ఏ రీతిగా ఆయన చేతిలో ఓడాబడాలా అన్న విషయాన్ని తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచ్చిన ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి ఇది లక్ష మందికి ఒక ఏమంటాం ఒక ఆజ్ఞ మనము యుగ సమాప్తిలో ఎట్లా జీవించాలా మన పరిస్థితులు ఏమైనా తార్మరైన కుటుంబ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ మన అనుదిన జీవిత విధానాలు తారుమారైన ఉద్యోగ జీవిత విధానం తారుమారైన ఈ లోకంలో ఏవి తారుమారైన గాని మనం ఎట్లా జీవించాలా అన్న విషయాన్ని ఇక్కడ ప్రభు చూస్తున్నాం దేవుని ఎదుట యోగ్యని ఫస్ట్ పాయింట్ మనం ఎట్లా జీవించాలా దేవుని ఎదుట యోగ్యని ఈ లోకం ఎదుట కాదు ఈ లోకం ఎదుట యోగ్యని గాను అందరు పాస్టర్స్ పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు అందరి ముందు ముసలి కన్నీరు గారుస్తూ ఉంటారు ఎంత జాలితో ఉన్నట్లు ఎంతో వేదన ఉన్నట్లు ఏడుపు మనకు అది అవసరం లేదు దేవుని ఎదుట యోగిని గాను సిగ్గుపడినక్కర్లేని పనివాణి గాను ఆయన తిరిగి వచ్చినప్పుడు నువ్వు సిగ్గుపడలేదన్న విషయం నువ్వు సిగ్గుపడినక్కర్లేని చాలా మంది సిగ్గుపడతారు అన్న విషయం కూడా జ్ఞాపకం చేసుకోవాలా ఆయన చెప్తున్న విధానంగా పౌలికి రావు రాస్తున్నప్పుడు దేవుని ఎదుట యోగిని గాను సిగ్గుపడినక్కర్లేని పనివాణి గాను ఏం చేయాలా మూడవది సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను ఇది చాలా కష్టతరం నీకు సత్యవాక్యమే తేలినప్పుడు ఏమి ఉపదేశిస్తున్నావు అంటే నీ ఉపదేశం పనికిరాని ఉపదేశం కదా నువ్వు సత్యవాక్యాన్ని గ్రహించినప్పుడు ఏముపదేశిస్తున్నావు మనుషులకి అక్కడ బలహీనత బయటకు కాబట్టి సత్యవాక్యం ను సరిగా ఉపదేశించు వాణిగాను ఏం చేయాలంట చూడండి నిన్ను నీవే దేవునికి కనుపరుచుకున్నటకు జాగ్రత్త పడుము ఎట్లు అంట దేవుని యోగినిగా ఉండాలంట సిగ్గుపడకుండా ధైర్యం ఉండాలంట ఆయన పేరు గురించి సిగ్గడద్దు మనం అదే రీతిగా సత్యవాక్యాన్ని అంటే ముందు సత్యవాక్యం తెలుసుకోవాలా దాని తర్వాత సరిగా దాన్ని ప్రకటించడం నేర్చుకోవాలా అప్పుడు నేను నువ్వు దేవునికి కనపరుచుకునేటకు జాగ్రత్తగా ఉండాలి అంటే చివరి వరకు మన మన సేవ విధానం అంతే చివరి వరకు మనము జాగ్రత్తగా ఆయన ఎదుట కనపరచుకునే వాళ్ళు ఆయన ద్వివరాత్రులు మనం చూస్తూ ఉంటాడు ఈ క్షణం చూస్తుండే మన మధ్యలో ఉండి మన హృదయ పరిస్థితి తెలుసు మన జీవిత విధానం అది పరుచు మనలో స్వార్థం ఉందా దనపేక్ష ఉందా మనం మోస మనం మోసగడ్లమా లేక వేషధారకులమా ఇవన్నీ ఆయన చూస్తుంటారు అన్ని తేటగా అనిపిస్తుంది మన హృదయం కాబట్టి నిన్ను నువ్వు ఏ రీతిగా కనపరచుకోవాలా మలాకి మీక మీ గ్రంథంలో మనం చూస్తున్న యాజకులాగా కాదు మనము ఏ రీతిగా ఉండాలా ఆయనకు అంగీకారంగా ఉండాలన్న విషయమే చెప్తున్నాడు యోగ్యునిగా ఆయన ఎదుట మనం యోగ్యనిగా జీవించాలా అంటే చాలా ప్రయాసంతో కూడా జాగ్రత్త ప్రయాసపడమంటున్నాడు జాగ్రత్తగా ఆయన ఎదుట ఒకరోజు మనం నిలబడాలా ఆయనకు అంగీకారంగా దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త అంటున్నాడు అది మనకు కావాల్సిన వాక్యం ఈ వాక్యం చెప్పడం కష్టము ప్రకటించడం కష్టము దాని ప్రకారంగా జీవించడం మరీ కష్టం కానీ ఆయనకి సమస్తం సాధ్యం మన ప్రభుకి సమస్తం సాధ్యం నిన్ను నువ్వు ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకోలే ప్రవ్వా నేను ప్రతి నీకు అంగీకారంగా జీవించాల ప్రవ్వా నేను ఎప్పుడు ఇదే ప్రార్థన చేసుకుంటాను ఎక్కడ పోయినా కాని పలాని స్థలంలో మాట్లాడే ప్రవ్వా నేను ఇప్పుడు ఎట్లా మాట్లాడాల నా స్థలంలో నువ్వు మాట్లాడతావు నేను అట్లే మాట్లాడాల ప్రవ్వ నాతో మాట్లాడిపోయి ప్రవ్వ అని మాట్లాడతాను అట్లా ప్రార్థన చేసుకుంటే చిన్న ప్రార్థన ప్రతి చిన్నదాని ప్రార్థన చేసుకుంటా ఎందుకంటే ఈ కాలం అటువంటిది ఇప్పుడనే కాదు నేను మొదటి కూడా అంతే ఎంత చిన్న పని చేయకముందు ఎక్కడ అడుగు పెట్టకముందు ఈ రోజు కూడా క్లాస్ లో పోయి పాఠం చెప్పాలంటే చిన్నగా ప్రార్థన చేసుకుని పోతాం ఇరవై ఐదు సంవత్సరాలు దాటిపోయింది ఇరవై సంవత్సరాలు అనగానే అదే ఎందుకంటే ఆ అవకాశాన్ని వాడు వాడుకుంటాడు మనము మన స్వనీతి మీద ఆరపడ్డాము ప్రార్థన చేయము ఇది చిల్లర పని లేనే చేసుకుంటా సునాయసంగా అనుకుంటే నీ స్వనీతి మీద ఆరపడినట్టు నాకు సాధ్యం కాని పని ప్రభు నువ్వే నడిపించు ప్రతి క్షణం ఆయనకు అంగీకారంగా మనం జీవించాలా అందుకే మనం ప్రార్థన చేయాలి దాని అంగీకారంగా జీవించడా ఎన్నిసార్లు ప్రార్థన చేసింది రోజుకి మూడు సార్లు ప్రార్థన చేసి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు ఇంకెక్కునా మూడు సార్లు కరెక్ట్ త్రీ టైమ్స్ సో మనం ఇంకెక్కువ ప్రార్థన చేసుకోవాలి క్షణం క్షణం అడుగడుగా ప్రార్థన చేసుకుంటున్నాం ఎందుకంటే మనకు చాలా అవసరం ప్రార్థన మరియు విశేషంగా ఈ కాలంలో కాబట్టి దిగి ఎరుసలేము పట్టణము పట్టణ ద్వారము వద్దకు వచ్చేను వచ్చేను అంటే బాగా అర్థం చేసుకోవాలి అంటే వచ్చును అంటే రాబోతుంది వచ్చాను అంటే ఇంకా ఆల్రెడీ వచ్చేసింది వచ్చాను అంటే వచ్చి రెడీగా ఉంది అక్కడ నిలబడి ఉంది అని అర్థం గేట్ దగ్గర నిలబడి ఉంది బాగా అర్థం చేసుకోవాలా గత నాలుగు మూడు నాలుగు వారాల నుంచి మనం ఈ విషయం ధ్యానిస్తున్నాం ప్రపంచం అంతటి నుంచి దేవుడు ఒక తెగవారిని లేపుతున్నాడు ఎవరికి వ్యతిరేకంగా దేవుడు బిళ్ళ కొరికే ఎందుకంటే వీళ్ళు ఐశ్వర్య బోధను స్వార్థ పూరితమైన బోధను వాళ్ళ గొప్పతనం కొరకు ప్రభుని పక్కకు పెట్టేసి వాళ్లే మహిమ దొంగలిస్తున్నారు కాబట్టి ఆయన ఆయన భరించలేని స్థితిలో ఉన్నాడు ఆయన ఎంతకాలం దీర్ఘ దీర్ఘంగా వీళ్ళని సహిస్తాడు ఒక కాలం వరకు సహిస్తాడు ఆయన చాలా దీర్ఘ మీ కాలానే మనం చూస్తాం ఎంతో దీర్ఘం శాంతం గలవాడు వంద సంవత్సరాల తర్వాత అశురు కి లేక నినివేకి తీర్పు తీర్చింది యోన కాలం తర్వాత తీర్పు తీర్చింది యోన కాలంలో వాళ్ళు మారు మనసు కానీ వంద సంవత్సరాలకి మరీ చెడ్డగా చేరిపోయారు అది విధానం ఆ రీతిగా మనుషులు తరలితే ఆయన విధానం ఏంది ప్రవచనం ఎప్పుడైనా అది ఆగడానికి వీల్లేదు కాబట్టి యోన కాలంలో ఉన్న ప్రవచనము వంద సంవత్సరానికి నెరవేరి అది నామరూపాలు లేక లేదు అడ్రస్ అశురు అనే ప్రాంతమే లేదు కాబట్టి కీడు దేవుడు రప్పిస్తాడు ఆయన సన్నిధి నుంచే బయలు ఇంకో ఇంకో స్థలాన్ని చూస్తాము కీడుని కీడుని పంపించిన వాడే నేను అట్టడు రాజుల గ్రంథంలో నేను ఎక్కడో చూసిన ఇప్పుడు జ్ఞాపకంపలేదు రాజుల గ్రంథంలో రా రాజుల మొదటి రాజుల గ్రంథంలోనే కీడును నేనే పంపిస్తాను మొదటి రాజుల గ్రంథం ప్రాంతంలోనే ఉంటది అది వాక్యం చూడండి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదకొండ వర్షంలో కాబట్టి యొరబాము సంతతి వారి మీదికి నేను కీడు రపించుచు అంతేనా నేను కీడు రప్పించొచ్చు ఇస్రాయేళ్లు వారిలో అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారందరినీ ఎరబాము వంశ వంశం నుండి నిర్మూలము చేసి పెంట అంతయు అంతేనా పోనట్లుగా ఒకడు అవతలకు దానిని ఇవు ఊడ్చి వేసినట్లు యూరబోము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చి వేయుదును అంతేనా ఊడ్చివేయుదును ఊడ్చడం అంటే తెలుసు నీకు చీపు తీసుకుని అంటే క్లీన్ అన్నట్టు క్లీన్ చేసేస్తున్నాడు కీడును ఎవరు తీసుకొస్తారు నేనే కీడును రప్పించదును నేను కీడు రప్పించు అంటే ఎంతకాలం నుంచి రప్పిస్తున్నాడు రప్పించొచ్చు అంటే పురాతన కాలం నుంచి ఆయనే రప్పించేవాడు కాబట్టి ఈ లోకంలో ఏమి జరగాలన్నా అది మనకే దేవుడు బయపరిచింది ఈ లోకంలో ఏమి జరగాలన్నా ఆయన ఆగే లేకుండా జరగదు ఒక చీమ తన స్థానం నుంచి కదలంటే కూడా ఆయన ఆగే లేదే కదలదు నీ తల వెంటకల్లో ఒకటి కూడా రాలేదు ఆయన ఆగే లేకుంటే అంటే ఎంత చిన్న పనైనా గానీ ఆయన ఆగే లేకుండా ఈ ఈ లోకంలో నెరవేరదు ఆయన సార్వభౌనత్వం అంటే అదే దాని అర్థం అంటే సమస్త సృష్టి మీద ఆయనకి అధికారం ఉంది ఆయన ఆజ్ఞ లేనిది ఈ లోకంలో ఒక తుఫాన్ రావడానికి వీలలేదు ఒక అర్థకే భూకంపం రావడానికి వీలదు అది విధానం అది మనం దాన్ని బాగా అర్థం చేసుకోవాలా ఆయన ఆజ్ఞ లేకుండా ఈ లో ఈ లోకంలో ఏం నెరవేరదు ఏమైనా నెరవేరుతుందంటే ఆయన ఆజ్ఞతోనే చాలా మంది క్రిస్టియన్స్ కి అర్థం కాదు వాడొచ్చి వీడిని చంపడమేంది వీడొచ్చి వాడిని చంపడమేంది ఆయన ఆజ్ఞ లేకుండా అవి నెరవేరవు ఆ యొక్క ఇస్లామును దేవుడు ఎందుకు లేపుతున్నాడు ఆయన ఆజ్ఞ లేకుండా లేయలేని వాళ్ళు ఆయన ఆగే లేకుండా వాడి చేతిలో ఆయుధమే దొరకదు వాడికి అది విధానం అది కాబట్టి ప్రపంచం అంతా వాళ్ళు వేయాల సరే ఏ రీతిగా సర్పంబులను తేలిన దేవుడు వాడుకుంటాడు ఆయన పని కొరికే వాడుకుంటున్నాడు వాళ్ళు ఆయన ఆగే లేకుండా అవి సర్పంపులు తినేలాగా కానే సరే వాళ్ళు తీర్మానం తీర్మానించాడు కాబట్టి వాళ్ళు తయారు చేసిన దేవుడు నువ్వు తీర్మానించుకుంటే దానికి తగినట్టు నేను తయారు చేస్తాడు దేవుడు అదే విధానం కదా ఆయన ఎందుకంటే నువ్వు యోగ్యంగా జీవించినప్పుడు నిన్ను ఆయన తయారు చేసుకుంటాడు లక్ష నలభై గుంపులలో స్పెషల్ గా ముద్ర యుగ సమాప్తి వరకు నీ మీద ఎటువంటి కీడు రానియకుండా ఎటువంటి ఉపద్రవం నీ మీదకి రానియకుండా నిన్ను కాపాడుకుంటాడు నువ్వు తీర్మానించుకోవాలి కదా లేదు నేను మతపరంలోనే జీవిస్తా మత జీవిస్తా సంఘంలోనే ఉంటా అంటే ఆయన అదే రీతిగా నిన్ను తయారు చేసుకుంటాడు అది విధానం మూడవ అధ్యాయంలో ఒక వాక్యాన్ని చూపించి కొంత కొంతసేపు మనం వాటిని ధ్యానించినాక వచ్చే వారం నుంచి మరీ దీర్ఘంగా రెండవ అధ్యాయాన్ని ధ్యానిస్తాం కాబట్టి మూడవ వారం మూడవ అధ్యాయంలో ఒక వాక్యాన్ని చూపిస్తాను ఆయన ఎందుకు మీక ఎందుకు అంత కఠినంగా ఈ విషయాలు ప్రకటిస్తున్నాడు చూడండి ప్రధానులు యాచకులు ఎట్లా తయారైంద్రు అన్న విషయమే మూడవ అధ్యాయం అంత మూడవరం ధ్యానించడం మనం అటుకునే వరం మనం ఈ విషయాలు మూడవ అధ్యాయాన్ని మూడవ అధ్యాయం అంతా యాజకులు ప్రధానులు లేక ప్రవక్తలు యాచకులు ప్రవక్తలు ఎంత భయంకరంగా చెడిపోయినరు అన్న విషయము ఇక్కడ చెప్పబడింది వారి ప్రవక్తలు కూడా అబద్ధాన్ని ఎట్లా ప్రవచిస్తుండ్రు అన్న విషయాన్ని మీకా దేవుడు చూపించి మీక కూడా ప్రవక్తనే కదా మీరు అనుకోవచ్చు మళ్ళీ మీక ప్రవక్త మీక ప్రవక్త ప్రవచనాలు ఎందుకు అబద్దంగా అవద్దు ఇతర ప్రవక్తలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు అది విషయం బాగా అర్థం చేసుకోవాలా ఎప్పుడైనా కానీ అందరు ప్రవక్తలు ఒకటి లాగుంటే ఒక్క ప్రవక్త భిన్నంగా ఉన్నాడంటే అప్పుడు అర్థం చేసుకోవాలా చాలా ఏమనుకుంటారు అందరు ఒకేలాగుంటే వీడు ఉల్టా ఉన్నది అంటే వీడే సైతం గాడు ఇట్లా మాట్లాడతారు కదా మనుషులు కానీ అది దేవుని ఆత్మావేశం చేత చెప్పబడింది అన్న విషయం వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉన్నారు చూడండి మూడవ వచనం మూడవ అధ్యాయము ఎనిమిదవ విషయంలో నేనైతే యాకబు సంతతి వారికి తమ దోషమును ఇస్రాయేలీలకు తమ పాపమును కాబట్టి రెండు విషయాలు దోషము పాపము ఇవి రెండు క్రైస్తవ సంఘంలో ఈ రోజు ఉన్నాయన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు లేక పాత నిబంధన సంఘంలో ఆ రీతి అని చెప్తున్నాడు యుగ సమాప్తిలో ఆ రీతిగా చెప్తున్నాడు యాకబు సంతతి తమ దోషము ఇస్రాయేలీలకు తమ పాపమును కనబర్చుటై యహోవా ఆత్మావేశం చేత బలముతో తీర్పు తీర్చే శక్తితోను ధైర్యంతోను నింపబడిన వాడనై ఉన్నాను ఆయన సాక్షాన్ని చెప్తున్నాడు నా సేవ దేనికి సంబంధించిందో చూడండి అని చెప్తున్నాడు మీ దోషము మీ పాపము కనబర్చిటై కదా సరే దేవుడు ఎందుకు మీకా అవన్నీ చూపిస్తున్నాడు నీ గుడి చూపిస్తుంది ఈరోజు నువ్వు మీక లాంటి వాడివి కావు గొప్పవాణ్వి చిన్న ఆయన చేతిలో ఒక పనికిరని పాత్రలాగా ఉంటే ఒకప్పుడు అంతే ఇప్పుడు పనికి వచ్చే పాత్రలాగా ఆయన తయారు చేసుకుంటాడు మనల్ని కాబట్టి మనకి ఇవన్నీ చూపిస్తున్నాడు ఈ లోకంలో ప్రపంచంలో ఎంత భయంకరంగా ఉంది అనేది మనం దేవుడు అవి చూపిస్తుండే దానికి తగినట్లు వాక్యాన్ని కూడా ఆయన స్థిరపరుస్తున్నాడు ఈ లోకంలో ఎట్ట నెరవేరుతుందో దానికి తగినట్లు ఈ వాక్యాన్ని కూడా స్థిరపరుస్తున్నాడు దేవుడు కాబట్టి ఆయన ఆత్మ నడిపిస్తూ వెన వెంటనే సూచ్యక్రియలు కూడా చూపిస్తున్నాడు మనకి మన జీవితం మనకాలంలో నెరవేరుతున్నాయి సూచ్యక్రియలు కాబట్టి ఈ వాక్యం ధర కూడా దాన్ని స్థిరపరుస్తున్నాడు అంటే ఆయన ఖచ్చితంగా మనతో పాటు ఉన్నాడు అనే విషయాన్ని మనకు కూడా ఆయన ఆత్మ వేషం చేత వీటన్నిటిని చూపిస్తున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ లో క్రైస్తవ సంఘంలో ఉన్న దోషము క్రైస్తవ సంఘంలో ఉన్న పాపము కనపరుస్తున్న దేవుడు మనకి మనమేం గొప్పోళం కాదు కానీ మనకు చూపిస్తున్నాడు కాబట్టి ఏం చేయాలన విషయం ఇక్కడ చెప్తున్నాడు యాకొక సంతతి వారి ప్రధానలారా అధిపతులారా ప్రధానులు అధిపతులు సర్పంలు తెలక సాదృష్టం ఈ విషయం బాగా అర్థం చేసుకోండి న్యాయమును తృణీకరించు దుర్నీతిని నీతిగా ఎంచువారులారా కాబట్టి యుగ సమాప్తిలో వీళ్ళు ఎట్లా తయారైనారు తృణీకరిస్తున్నారు బాగా అర్థం చేసుకోండి ఒక ధనికుని దగ్గర డబ్బు తీసుకొని వానికి లైసెన్స్ ఇస్తే అది అన్యాయం మీకు అర్థమైతుందా ఒక ధనికుని డబ్బు తీసుకొని వానికి లైసెన్స్ ఇస్తే ఇల్లు కట్టడానికి పర్మిషన్లు ఇంటికి పర్మిషన్లు ఇట్లాంటివి అన్ని చూస్తాం డబ్బు లేకుండా ఎవడేం చేయడక్కడ మినిస్టర్లు ఏమైనా చెప్పుకోని ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ కూడా చెప్తారు ఏమంటే ఈ దేశంలో లంచగొండితనం లేకుండానే నిర్మూలిస్తా ఎంత చెప్తారో దానికి డబ్బులు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అది విధానం అట్లా ఇదంతా సైతాన విధానం దేవుని విధాన్ని తారుమార్చడానికి వాడున్నాడు ఇది ఈ లోకము దేవుని విధానాలుగా ముందుకు పోవడానికి వీల్లేదని వాడు తీర్మానించుకున్నాడు కాబట్టి మనుషులు అట్టనే వాడు నడిపించుకుంటాడు కాబట్టి లంచగొండితనం అట్టనే ఉంటుంది కానీ నీ రాజ్యం వచ్చినగా కానీ ప్రార్థన చేసేవాడు లంచగొండితనాన్ని తొలగించాలా దానికి వ్యతిరేకం నిలబడాలా క్రిస్టియన్సే లంచాలు ఇస్తారు కాబట్టి వాళ్ళకి తెలిసి క్రిస్టియన్స్ ద్వారా పైసలు లేకుంటేనే ఫస్ట్ క్లాస్ లంచాలు ఇచ్చడం ఇవ్వడం పుచ్చుకోవడం క్రిస్టియన్స్ కనిపిస్తుంది ప్రపంచం అంతటా ఇండియాలోనే కాదు ప్రపంచం వీడే ఫస్ట్ బయట దేశం లోకి వెళ్ళి మన దేశానికి బాంబ్స్ ట్యాంక్స్ సప్లై చేసే వాళ్ళకి లంచం ఇచ్చేటప్పుడు వీడే వాడు క్రిస్టియన్ చెప్పడానికి క్రిస్టియన్స్ అంటే చర్చికి పోతాడు ఇక్కడ బాంబ్స్ సప్లై చేయడానికి ఇక్కడ మిలిటరీకి సంబంధించిన ఆయుధాలు సప్లై చేయడానికి వాడు లంచం తీసుకుంటాడు వాటిని ఇంగ్లీష్ లో కిక్ బ్యాక్స్ అంటారు కిక్ బ్యాక్స్ అనే పేరుంట అట్లా వాడు అక్కడ చీప్ అవి ఇక్కడ సప్లై చేసి ఇక్కడ నుంచి పొలిటీషియన్ దగ్గరికి లంచం తీసుకుంటాడు క్రిస్టియన్ మల్లవాడు కాబట్టి ప్రపంచం అంతటా లంచగొండితనము మనకి ఎక్కడ కనిపిస్తుంది దోషమే కదా లంచము తీసుకోవడం యహోవాకు అసహ్యం అని ఉంది వాక్యం కదా లంచం పుచ్చుకొనిట యహోవాకు అసహ్యం పిచ్చుకొనుట అసహ్యం కాదా రెండు అసహమే కదా కాబట్టి ఆలస్యమైనా పర్లేదు మనము ప్రయత్నం చేయాలి న్యాయంగా యథార్థంగా పోవాలా ఆలస్యమైన మనకు ఆతరం ఏముంది త్వరగా లైసెన్స్ కట్టాలా త్వరగా ఇల్లు కట్టుకోవాలా త్వరగా దాంట్లో పండుకోవాలన్న ఆత్ర ఏముంది మనకి అట్లేం లేదు కదా యథార్థంగా పోవాలా ఫైట్ చేసుకోవాలా అన్ని పేపర్స్ కరెక్ట్ గా ఉన్నాయి నేను పైసలు ఇవ్వను కావాలంటే నేను యాంటీ కరప్షన్ బ్యూరోకి వెళ్తా లేట్ అవుతుంది యాంటీ కరప్షన్ బ్యూరోకి పోతే లేట్ అవుతుంది లేకపోతే వాడిని పట్టిస్తే వాడి ఉద్యోగం పోతుంది పైసలు ఇచ్చి మళ్ళా వచ్చి ఉద్యోగంలో జనిచ్చాడు అది విధానం ఇది కాబట్టి మనకే బాధ నీ పక్కన ఉన్న ఏమిటంటే ఎందుకు పోయి తలనొప్పి నీకు ఆ మొహనం ఇంత పడేస్తే నీకు ఇంత టెన్షన్ ఉండదు కదా అని వాడు మళ్ళా పక్కన నీకు చెప్తా ఉంటాడు కాబట్టి నువ్వేం చేస్తావు అవును కదా నేను ఆల్రెడీ వన్ మంత్ వేస్ట్ చేసుకున్న టైము వాళ్ళ మొహాన్ని ఇంత పడేస్తే ఈ వన్ మంత్ సేవ్ అవుతుండే కదా నువ్వు సమర్థించుకుంటున్నావు కానీ ఆయన కొరకు నిలబడినట్టు కాదు కాబట్టి సరే నువ్వు అంటావు నేను పాయసలెందుకు ఇవ్వాలా నేను వాణి తీసుకుపోతా వీణి తీసుకుపోతా గుండాన్ని తీసుకుపోతా బెదిరిస్తా ఇవి కూడా దానికి తగినట్లయినాయి దోషంతో కూడినాయి కాబట్టి దోషము పాపము ఇవి రెండు క్రైస్తవ సంఘంలో మనకు కనిపిస్తున్నాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం వాళ్ళు త్రుణీకరించిన న్యాయాన్ని ఈ లోకమంతా న్యాయ ధృవీకరిస్తుంది ప్రపంచం అంతా క్రైస్తవ సంఘం ధృవీకరించింది అన్ని ధృవీకరించినట్టే దానికి అర్థం ఉంది ఎందుకంటే వానికి ధర్మశాస్త్రం తెలియదు దాని కింద ఉన్నాడు మనం దాని లోపల ఉన్నాం ధర్మశాస్త్రం లోపల ఉన్నది గ్రంథభుటలు నా పేరు రాయబడి దాన్ని దావిదో మారినట్టు వీడి పాట కానీ దానికి వ్యతిరేకంగా జీవిస్తాడు వాడి చేతంతా దోషంతో నిరపదార్థల రక్తంతో నిండి ఉంది చూడండి న్యాయమును త్రునీకరించచ్చు దుర్నీతిని నీతిగా ఎంచేవారు అంటే చేసిన తప్పుని సరిగా చేసుకుంటారు ఏంది వాడికి వాడికి నష్టమే ఉంది వాడి దగ్గర గొప్పవాడు వాడి మస్తు పయసులున్నాయి అందులో కొంత నాకు ఇచ్చిండి వాడికి నష్టమేముంది అట్లానేసి నువ్వు బీదవానికి ఫ్రీగా ఇచ్చినావా అది బాగులేవే బీదవాన్ దగ్గర కూడా అది మరీ అన్యాయం కదా గొప్పవాన్ దరికలు తీసుకోవడం ఎంత అన్యాయమో బీదవాన్ దరికలు తీసుకోవడం కూడా మరీ అంత అన్యాయమే కాబట్టి అన్యాయంతోనే నేను దేవుని మీ చేతులు చెప్తాడు దాని తర్వాత ఏమంటాడు దాన్ని సమర్థించుకుంటున్నారు మీరు మీ సొంత తలంపులు ఉపయోగించి దాన్ని సమర్థించుకుంటున్నారు ఈ మాట ఆలకించుడి నరహత్య చేయుట చేత శియుడును మీరు కట్టుచుందురు అంటే మీరు మందిరం ఎట్లా కడుతున్నారు నరహత్యతో అంటే ద్వేషంతో కోపంతో నీ సహోదరుని ద్వేషిస్తే వాడిని నరహత్య చేసినట్లే ప్రభు అన్నాడు ముఖ్య ఇవన్నీ మనం ఆత్మీయ దృష్టితో ఆలోచించాలి ఎందుకంటే మత క్రైస్తవంలో మతపరమైన బైబుల్ స్టడీస్ లో కాలేజీలో ఇవన్నీ అట్లా ధ్యానించారు ఏం చేస్తున్నారు నరహత్య చేయుట చేత మీరు కట్టుదురు సీయో అంటే దేవుని మందిరం కదా నరహత్య చేయుట చేత దేవుని మందిరాన్ని కడుతున్నారు ఈరోజు ఎవరి మీద కోపంతో ఎవరి మీద ఎడుపుతో నువ్వు చర్చ కడుతున్నావు ఈరోజు అంత నెరవేరుతుంది అదే ఒక చర్చిలో కొట్లాడతారు పెద్దలతో కొట్లాడతారు బయటకు వచ్చి వాడు ఇంకో చర్చ పెట్టుకుంటాడు వాడు పనికిరైన చర్చ అన్నట్టుంది ఈ వాక్యం నెరవేరుతుంది ఈరోజు ఒక చర్చ నుంచి బయటకు వస్తారు న్యూ బ్యాప్టిస్ట్ అని న్యూ హెర్మోన్ అని న్యూ బెరాకా అని ఇట్లా రకరకాల పేర్లు పెట్టుకుంటారు ఎందుకు వచ్చిన వాడు బయటికెళ్ళి అక్కడ ఉన్న పెద్దలకి వీనికి పడలేదు కొట్లాట ద్వేషం ద్వేషం తగిన వెళ్ళి బయటికి రావడం సరే ఓ రీతిగా బాగా చేసుకోండి ఎట్లనే దేవుడు గనహీనమైన ఘటన ద్వారా కూడా ఆయన పని నిర్వర్తించుకుంటాడు ఏ రీతిగానన్నా కషి చేత గానీ మీష చేత గానీ సువార్త ప్రకటించబడాలి ప్రపంచం అయితే అట్లా విస్తరించబడాలి దేవుడి సువార్థ అనకు తిరాలి కాబట్టి వాళ్ళు అట్లా వాడుకుంటున్నారు కానీ వాళ్ళు గణహీనమైన ఘటంలాగా వాడబడుతున్నారు ఆయన పని అది అర్థం చేసుకోరు మనం ఘనమైన ఘటం లాగా వాడబడాలి ఆయన ద్వేషంతోని కోపంతో మనం పోయినా చర్చ కట్టేది కానీ కాదు ఎప్పుడు అట్లాంటి పని చేయకండి ఎప్పుడు మనం చేయొద్దు రోషం కొద్ది బిల్డింగ్స్ కట్టేసి అప్పుల పాలైపోయి భయంకరమైన స్థితికి దిగజారకండి మనకు అవసరం లేదు ఎందుకంటే ఇవన్నీ శారీరకమైన విషయాలు మనకు వాటి పట్ల ఆసక్తి లేదు ఎందుకంటే అవి మనల్ని ఎట్టి పరిస్థితిలో ఆయన సన్నిధిలో నిలబెట్టలేవు కాబట్టి వీళ్ళు ఏ రెత్తికున్నారు నరహత్య చేయుట చేత సీను మీరు కట్టుదురు దుష్టత్వము జరిగించ చేత ఎరుసరు కాబట్టి చర్చలు ఎట్లా గడుపుతారు ఈరోజు నరహత్య చేయుట చేత దుష్టత్వం చేయట చేత వాళ్ళు మందిరాలు గడుపుతున్నారు ఈ విషయం బాగా తెలుసుకోండి మరి అది దేవుని మందిరం ఎట్లయింది నువ్వు ద్వేషంతో అంటే ఈర్ష్యతో కుళ్ళుతో కుట్రతో వాటిని కడుతున్నావు కాబట్టి అవి మందిరల్ కానే కావు గరిజ రాష్ట్ర పత్రికలు చేసిండు ఆత్మఫలాలు వాళ్ళు లేవు ఆత్మ ఫలాలు లేకుండా నేను ఆత్మ లేదన్నట్టు అంటే దేశంలో లేనట్టు ఆత్మాన్నా పరుశుల ఆత్మాన్నా ఏసన్నా ఒకటే అవి వేరు కానే కాబట్టి ఆయన ఆత్మ లేని సంఘాలు ఇవన్నీ అవి పనికిరాని సంఘాలు చూడండి ఇంకేం చేస్తున్నారు జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు ఇది నెరవేరుతుంది అన్న విషయం చెప్తున్నాడు వాని వారి యాజకులు కూలీకి బోధింతురు పైసలేకుంటే వాడు సేవన చేయడు పైస వస్తుందంటనే సేవ చేస్తాడు ఈ రోజు ప్రపంచం అదే మీరు ఏమని నేను పలాని పేరు చూసి చెప్పేది కాదు ప్రతి ఒక్క నువ్వు అంటే బ్రదర్ నీకు ఉద్యోగం కాబట్టి నీకు నీకు డబ్బా అవసరం కదా నేను పాస్ నేను ఫుల్ టైం పాస్ఫర్ అయినా ఉద్యోగం చేసుకునే పాస్ఫర్ పని చేస్తాను ఎందుకంటే అది విధానం బైబుల్ విధానం కొత్త నిబంధనలు ఎక్కడ లేదు నిస్త తీసుకుంటాం అంతేగాని జబర్దస్తి అనేది లేనే లేదు కానీ వీళ్ళు జబర్దస్త్ చేస్తాడు కదా నువ్వు కూలీ ఇవ్వకపోతే నేను పనిచేయను కూలీ అంటే అర్థం అది కాబట్టి వారి యాజకులు కూలికి బోధింతురు ఇది నెరవేరింది అక్కడ మీక ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదే చెప్పు ప్రవక్తలు ద్రవ్యం కొరకు సోదే చెప్తారు దేవుడిని సమృద్ధిగా ఆశ్రించబోతున్న ఈ సంవత్సరం అంటే నీకు సమృద్ధిగా వాడి ఇచ్చిపోతాడు చేతిలో భాగార్థమైందా కాబట్టి వీళ్ళు ప్రవచించలేరు వీళ్ళు సోద చెప్తారు బాగా సోదే అంటే సైతాన ఆత్మ నేను ఎన్నిసార్లు మీకు చూపించిన విషయం సోద చెప్పడం అంటే సైతాన ఆత్మ ప్రేరేపణ ద్వారా వచ్చేది సోదే కాబట్టి ఈ ప్రవర్తన దగ్గర సైతాన ఆత్మ ఉంది అన్న విషయాన్ని మీక గ్రహించండు అది ప్రభు అతనికి చూపించండు మీక ద్వారా దేవుడు మనకు చూపిస్తుండే మనం సోద చెప్పం దేవుడు ఈ సంఘాన్ని సమృద్ధిగా ఆశ్రించబోతున్నట్టు మనం చెప్పం దేవుడు ఈ సంఘంలో అనేకులను సమృద్ధిగా ఆశ్రయించబోతుండు ఒక్కొక్కరికి ఒక్కొక్క కారు ఉంటుందని మనం చెప్పండి ఒక సంఘానికి నాకు తెలిసిన వాళ్ళు వెళ్తారు హైదరాబాద్ లో చాలా పెద్ద సంఘం కొన్ని లక్షల మంది పుడతారు అంట అక్కడ పోతారంటే కూర్చొని కూడా సీట్ ఉంటద రెండు గంటల ముందే పోయి కూర్చుంటారంట కొందరు నాలుగు గంటల ముందే పోయి కూర్చుంటేనే వాళ్ళకి సీట్ ఉంటుంది అంట ఫ్రంట్ రోల్లా దాని కొరకు అక్కడ ఏముందని పోతుండ్రో అది అది గొప్ప జనం బుద్ధి ఎప్పుడు వింత చూస్తామని పోయేది గొప్ప జనం బుద్ధి కానీ ఆ పాస్తరు ఆ ఫలాని సండే ఏం చెప్తున్నాడు వచ్చే ఆదివారము మీరు కార్లలో వస్తారు అని చెప్తున్నాడు అది సోద చెప్పడం అది వినడానికి చాలా బాగుంటుంది వచ్చే సంవత్సరం వచ్చే వారము మీరు అందరు కార్ వన్ వీక్ లో ఉన్న కార్ అంత ప్రైస్ ఉంటుందా లక్ష మంది లక్ష మంది ఒకసారి కూర్చుంటారు లక్షా మంది కార్లు ఎట్లా కొంటారు అట్లాగదు ఏ కంపెనీ వాడు చేస్తుంది లక్ష యాభై లక్ష యాభై కార్లు వారానికి ఏడా వస్తాయి హైదరాబాద్కి హైదరాబాద్ కి లక్షా యాభై కార్లు వస్తే హైదరాబాద్ రోడ్లు ఏం కావాలా ఆ బుద్ధి ఉండదు వాళ్ళకి ఎందుకంటే గొప్ప జనము గొప్ప జనానికి ఈ యుగ దేవత గుడ్డితనం కల్పించింది పాస్తారు చెప్పేది ఇది అబద్దం ఇది సోదే అని వాడు గ్రహించలేడు కానీ నీకు నాకు అది దూపిస్తుంది దేవుడు సరే వాళ్ళెంత గొప్పలను కావచ్చు వాళ్ళు ఎంత ధనికులు కావచ్చు ఇంకొక ఆయన ఆ పాస్తరు ప్రతిసారి ఇట్లా కట్టలు కట్టలు డబ్బులు తీసి కొంతమందికి పనిచేస్తారంట ఇదేమన్నా పొలిటికల్ ఎలక్షన్స్ సంబంధించిందా ఎవరి పైసలు ఎందుకు ఎందుకు ఖర్చు పెడుతున్నావు దేవుడు నాకు ఈరోజు బయలుపరచుండు పలాని వ్యక్తికి పలాని కుటుంబానికి చాలా కష్టంగా ఉందంట ఇదిగోండి డబ్బులు తీసుకుని సంచుల కట్టలు పెట్టిస్తాడు అదే డ్రామా నాకు డ్రామా స్టేజ్ మీద డ్రామా చేస్తున్నావు రికార్డింగ్ చేసిన తీవ్ర పెడుతున్నావు ప్రపంచం చూపిస్తున్నావు అంటే ఈ పాసాడు ఎంత జాలీ హృదయం గలవాడు దేవుడి తనకి అటువంటి ప్రేరేపణించినవి నువ్వు అనుకుంటున్నావు అదంతా పిచ్చితనం అది ఎట్టి పరిస్థితి సేవకు సంబంధించిన విధానాలు కానే కావు నువ్వు అట్లా ఎంతమందికి అట్లా ఎచ్చుకుంటా పోతావు డబ్బులు డబ్బులు ఇవ్వడం తప్పు కానే కాదు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి మీరు కష్టించి ఫలించి అభివృద్ధి పొందుడు అని చెప్పిండు ప్రభు కాబట్టి ఉచితంగా డబ్బు మనం ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకోము ఎవరికి ఇవ్వద్దు కూడా అది విధానం అది ఎవరికి ఇస్తామో తెలుసా గుడ్డోనికి కుంటోనికి చేత వాడికి వాళ్ళకి తప్పకుండా ఇవ్వాలి మనం వాళ్ళ పట్ల మనకు జాలి చాలా అవసరం వృద్ధాప్యంలో ఉంటారు పిల్లల్ని పిల్లలు తల్లె ఇక్కడ ఉంది వాక్యం ఎక్కడుంది మనం చూడండి ఆరో అధ్యాయము ఏడవ అధ్యాయము ఆరో వచనంలో ఏడవ అధ్యాయము ఆడవచనంలో కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు కుమార్తె తల్లి మీదకి కోడలు అతమీదికి లేచుదురు ఎవరి ఇంటివారు వారికే విరోధులు అగుదురు ఇవి నెరవేరుతున్నాయి ప్రపంచం అంతట మత్ సువార్త ప్రభు చెప్పింది ఈ వాక్యం మీక ప్రభు కంటే ఏడు వందల సంవత్సరాల ప్రవర్తించి ప్రభు కాలంలో అది విస్తరించి నెరవేరింది మన కాలంలో ప్రపంచమంతా నెరవేరుతుంది సరే మనం అనుకోవాలా ఏ ఈరోజు రాబో పిల్లలు ఏం చూసుకుంటారు మనల్ని మనల్ని ఏం పట్టించుకుంటారు పిల్లల్ని నీ తప్పు సరే నేను ఒక వ్యక్తి గురించి ఎప్పుడు నేను మాట్లాడాను యుగ సమాప్తిలో క్రైస్తవ సంఘంలో నేను పెడుతుందంటే వాళ్ళని భుజగించి వాళ్ళని వాళ్ళని బాధ పెట్టకుండా వాళ్ళని ముద్దుతో పెంచడం ఉంటుంది అది కష్టగోడి పని చిన్న పంచి కొంత చురుకు పెట్టాలా వాళ్ళ దేవుని భయం ఖచ్చితంగా అవసరం వాడిని వాడి దేవుని వాక్యంలో తరబీదు పొందేటట్లు మనం తయారు చేయాలి మన బాధ్యత లేకపోతే ఎట్టి ప్రశ్న వాడు పెద్దగా మనం చూసుకోడు నువ్వు అనుకుంటావా నేను బాగా చదువుకున్నాను నాకు బ్యాక్ బ్యాలెన్స్ లో నాకు పెన్షన్ వస్తుంది ప్రావిడెంట్ ఫండ్ వస్తుంది గ్రాచ్యుటీ వస్తుంది నేను ఇంకా మస్తు డబ్బులు సంపాదించిన నాకు ఒక ఇల్లు ఉంది నేను అది కిరాయికి ఇస్తా ఇది పెట్టుకుంటా నాకు ఒక కారు ఉంది వచ్చిన కిరాయితో నేను బతుకుతా నాకు పిల్లలు లేకున్నా పిల్లలు చూసుకోకున్నా పర్లేదు అనేది పనికిరాని తలం అది పైకి చెప్పుకోవడమే గాని హృదయమంతా వేదంతో నిండింది వృద్ధాప్యంలో పిల్లల్ని నిన్ను చూసుకోకపోతే నువ్వు భరించలేవు భరించాలని విధానం కాబట్టి వాడిని ఎట్లా పెంచాలా ఖచ్చితంగా నువ్వు జాగ్రత్తగా దేవుని వాక్యంలో పెంచాలా ప్రతిరోజు నువ్వు వానికి టైం పెట్టాలి అక్కడ కూర్చోబెట్టి చదివేయాల నేనైతే బలవంతం మీద చదివిస్తాను పిల్లలకి సరే పాప అంటే ఆసక్తితో చదువుతుంది బాబు చదివాడు సరే అందరు బాబులు అట్లే ఉంటారా నేను అట్లా లేకుంటే చిన్నప్పటి నుంచి నేను చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచే దేవుని వాక్యం పట్ల ఆసక్తి ప్రార్థన బైబుల్ చదవడం పాటలు పాడడం చాలా ఆసక్తి ఎవ్వరు చెప్పలేదు నాకు సండస్కు నేను బయట చిన్నప్పుడు నాకు ఎవ్వరు చెప్పేటోళ్ళు మా మమ్మీ కూడా చెప్పేది కాదు మా నాయన కూడా చెప్పేటోడు కాదు నేనంతటే నేనే ఫిబ్రోన్ కి వెళ్లిపోయేవాడి సండే స్కూల్ కి అది ఎట్లా సండే స్కూల్ పొద్దున్న ఏడు గంటలకు పోతే రెండు గంటలకు వరకు విడిచిపెట్టారు ఆ సండే స్కూల్ అట్లాంటి సండే స్కూల్ ఎక్కడ ఉండకపోవచ్చు ప్రపంచంలో బట్ అట్లాంటి సండే స్కూల్ కి నేను ఆసక్తి పోయిన మోకాళ్ళుంటే గంటలు గంటలు మోకాలు ఉండాలి ఉండలేము మోకాలని నొప్పిలేస్తే కిందంతా సాఫాలు ఉంటాయి ఇట్లాంటి బండల మీద సాఫాలు వేస్తే మోకాలు ఉండగలవును బట్ అది విధానం అట్లా నేర్పిచ్చు దేవుడు సరే నీదేం స్పెషాలిటీ ఉంది నిన్ను స్పెషల్ గా ఎన్నుకుండా దేవుడు అదంతా పనికిరాన్ని పోదా దేవుడు ఎవరిని స్పెషల్ గా ఎన్నుకోడు ఆయన అందరినీ యాజకులుగా తయారు చేసిండు ఎవడైతే ఆయన సంపూర్ణంగా స్వీకరించండో పేతురాష్ట్ర పత్రికల ప్రకారంగా అందరినీ యాజకుల తయారు చేస్తాడు అన్న విషయం కాబట్టి యుగ ఇట్లా ఉంది మత పాదవదే కూడా ప్రభు చెప్పిండు పిల్లలు తనులకి వ్యతిరేకంగా తనుల మీదకి పిల్లలు అత్తా మీదికి కోడలు కోడల మీదికి అత్తా ఇవన్నీ చూపించిండు ప్రభు అవన్నీ నెరవేర్తనే మన కాలంలో సంపూర్ణంగా ప్రపంచమే నెరవేరుతుంది కాబట్టి మొత్తం సిస్టమ్ కొలాబ్స్ అయిపోయింది నేను అదే పదం వాడుతున్నా సిస్టమ్ కొలాప్స్ స్ట్రక్చర్ కొలాబ్స్ ఎక్కడ వేళ స్ట్రక్చర్ కొలాప్స్ సంఘంలో స్ట్రక్చర్ కొలాబ్స్ గవర్నమెంట్ స్ట్రక్చర్ కొలాబ్స్ పొలిటిక్స్ స్ట్రక్చర్ కొలాబ్స్ బిజినెస్ స్ట్రక్చర్ కొలాబ్స్ ఫ్యామిలీ స్ట్రక్చర్ కొలాబ్స్ అన్ని స్ట్రక్చర్స్ కొలాప్స్ ఏది కూడా క్రమంగా లేదు ఈ లోకంలో అంత తారుమారైపోయింది సరే ఈ టైంలో మనం ఏం చేయాలి పునాదులు చెడిపోతే నీతి మంతులు ఏం చేస్తున్నారు అని ఉందా వాక్యం పునాదులు చెడిపోయినాయి ఎక్కడ పోయినా కానీ స్ట్రక్చర్స్ ఫౌండేషన్స్ అన్ని పోయినాయి ఎందుకంటే మనం దాన్ని క్రమంగా ప్రకటించలేదు పిల్లలకి కుటుంబాలకి మనం ఫౌండేషన్స్ ప్రకటించలేదు ప్రతి క్షణం మనం వాళ్ళ ఎంటబడి వాళ్ళని ప్రార్థన నడిపించలేదు మనం చిన్నప్పటి నుంచి వాడు నేర్చకపోతే పెద్దగా చేయడం వాక్యం వాళ్ళు నడవలసిన మార్గంలో వాడిని నడిపించకపోతే పెద్దైన వాడు తప్పక వాటి నుంచి కాబట్టి చిన్న పంచి వాడిని నేర్పాలా వాడిని నడిపించాలా అన్న విషయం మనం ఇక్కడ చూసిన వాక్యం కా సరే పెద్దగైన తప్పు చేస్తే ఏం చేస్తావు అంటే నీ లెక్క చెప్పుకో నువ్వు చిన్నప్పని వాడిని సరిగా పెంచినవా పిల్లల్ని నీ లెక్క నువ్వు స్థిరంగా ఆయన సన్నిధిలో నిలబెట్టుకోవచ్చు